ఐదు సంకీర్తన ఇతనుల నడుగము ఇతడే మా దాత ఇతని ఈవి యగగలరా దేవదేవుడు ఆదిమపురుషుడు హరి శ్రీవత్సాంకుడు చిన్మయుడు ఈవల ఆవల ఇలువేలుపతడు భావజగురుడు మా పాలిటివాడు జగదేకగురుడు శాశ్వతుడు అచ్యుతుడు అగజకు వరదుడు అనంతుడు తగిమము ఏలిన దైవము ఏలిక నిగమమూర్తి మా నిజబంధువుడు కలిదోషహరుడు కైవల్య విభుడు అలరిన శ్రీవేంకటాధిపుడు సలిమి బలిమిమా జననియూ జనకుడు అలమి ఇతడు అంతర్యామి